యజుష్ యజుర్వేద యజుష్ అంటే గద్య ఛందస్ ఏముంటుంది గద్య గద్య అంటే పారాగ్రాఫ్లాగా ఉంటుంది అమలు నమో హిరణ్యబాహవే మీకందరికీ తెలుసున్నది నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశ చెప్పత ఏ నమో నమో వృక్షేభ్యో అలా గొలుసుకట్టులా ఉంటుంది అది గద్యే లేకపోతే ఒకప్పుడు చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి అది కూడా గద్యే ఉదాహరణకి సహనా వవ్వతు సహనౌనత్తు అంటే మీకు ఛందస్యేన లేదుగా ఇంకేదే వాక్యాలు పొట్టి పొడుగు అన్ని రకాలు ఉంటాయి సహవీర్యంకర వావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై అదంతా ఒకటే వాక్యం తేజస్వి నావధీతమస్తు ఫుల్ లేదు అంతా ఒకటే వాక్యం అంత పొడుగుందో చూడండి గద్య గద్య కాబట్టి పుట్టి వాక్యాలు ఉంటాయి పొడుగు వాక్యాలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్ద ఉంటాయి అన్ని రకాలు నడుస్తుంది అది యజుర్వేదము అని అంటారు ఇక సామవేదము అంటే గానమే గానం చేయాలి సామగానం సో మనకి మనకి తెలుసున్న గానం ఒకటే ఒక్క గానం తైత్రి ఉపనిషత్తులో ఉంది హావ్ హావ్ అహమన్న మహమన్న మహమన్నం అహమన్నా ఆదోహమన్నదహ అని సామా సరిపడుతుంది అంతవరకు సామా సో ఈ విధంగా గానం చేసినట్లయితే దాన్ని సామన్ లేదము అని అంటారు ఇంకా నాలుగవది అథర్వాంగిరస ఇదేమండిది అంటే కింద టీకాకారు రాశాడు అథర్వణ అంగిరస దృష్టా మంత్రా అథర్వాంగిరస అథర్వణ మహర్షి అంగిరస్ అనే మహర్షి దర్శించిన మంత్రాలకి అథర్వాంగిరస మంత్రములు అంటారు ఈ ప్రత్యంగిరా దేవి మిరపకాయల హోమం చూసారా అక్కడ ప్రత్యంగిరా అన్న దాంట్లో ఉండే అంగిరా అంటే ఈ అంగిరస్సే ప్రతి ప్రతి అనేది ఉపసర్గం అంగిరస్సే ప్రతి అంటే ఏదో అర్థం అవుతుంది అక్కడి నుంచే వచ్చింది ప్రత్యంగిరాదేవి అంగిరస్ సో అథర్మణ అది అథర్మణ వేదం మనం మనం దాన్ని ఇష్టపడకపోవచ్చు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది అథర్మణ వేదంలో ఉందా నువ్వు కాదని ఆయన మన మీద తిరగబడ్డా మనం ఏం చేయగలిగింది ఆయనకుండే సోర్ట్స్ ఆయనకున్నది అది అది చేసి ఆయనకి ఎవరో చేస్తున్నారు కూడా ఈ మంచిగా తెగ చేసుకున్నారు పురాణంలో స్వామి చేయించేవారు స్వామికి ఎందుకు ఇలాంటివి ఈ మెరుపకాయలు హోమాల్లో అహో స్వామికి హోమమే అక్కర్లా కర్మకాండం అనవసరం కదండి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలి పోనే ఆత్మస్వరూపం చెప్పడం కష్టం ఆత్మస్వరూపాన్ని గురించి వ్యాఖ్యానం చేయడం ఎప్పుడు డిఫికల్టే ఎందుకంటే ఎలా సముద్రాన్ని వర్ణించండి చూస్తాను వర్ణించండి ఏం వర్ణిస్తారు ఎంతసేపు గంట అన్న సేపు మీరు సముద్రాన్ని వర్ణించాలి ఏ వర్ణిస్తారు ఈ ఆత్మస్వరూపం అలాంటి దానికి అదో పెద్ద తపస్సు చేసి చెప్పాల్సి అంత ఓపిక లేకుంటే కనీసం వాల్యూస్ ఉంటాయి ఉపనిషత్సూ ఏ ధర్మే సంతు తేమ ఏ సంతు ఉపనిషత్తులలో ఉండే ధర్మాలు చెప్పాలి అది కదా ముఖ్యం అంటే అద్వేష్ట అసర్వభూతానాం గీత కూడా ఉపనిషత్తులు అంటే మైత్ర కరుణ ఏవచ అలాంటి ధర్మాలు చెప్పాలి అంతేకాని మీ కోర్టు కేసుల్లో మీకు అనుకూలం చేయటం కోసం నేను హోమం చేయిస్తాను లేకపోతే మీకు ప్రత్యేక రాష్ట్రం కోసం హోమం చేయిస్తాను ఇలాంటివి అలాంటి వాటిల్లో దెక్కో ఎందుకంటే మీరు ఇక్కడ హోమం చేస్తే మీకు రాజమండ్రి వాళ్ళు కప్ప చెప్తే ఆరు హోమాలు చేస్తారు వాళ్ళు గిట్టదు అక్కడ మహావిద్వాంసులు అందరూ ఉంటారు సో కాబట్టి అలాంటి పెట్టకూడదు ఇంట్లో రానివ్వకూడదు ఏదో పాలిటిక్స్ ఏదో ఇక్కడ ఎంతసేపు మైత్ర కరుణ అద్వేష్ట అటువంటివి చెప్పుకోవాలి వాటిల్లో కష్టం వెళ్ళలేదు ఆత్మస్వరూపం చెప్పిన ప్రజ్ఞానందహా చెప్పమంటే కష్టం సో అలా ఉండాలి కానీ ఈ అంగిర ఇలాంటివి కట్టకూడదు సో మీకుంటే అసలు ఒక ఐడియా రావడం కోసం చెప్పాను డైగ్రెషన్ అంగిరస్సు వేరే దృష్టి అథర్వండు వేరే దృష్టి ఇది నాలుగవది చతుర్విధం మంత్ర నాలుగు రకముల మంత్ర సమూహము జాతం అంటే సమూహము అర్థం పుట్టిందని కాదు జాతం అంటే సమూహం మళ్ళీ ఇప్పుడు మంత్రం చేసి చూస్తూ ఉండండి మంత్ర వ్యాఖ్యానం కదా మనం చేస్తూ ఉంటా అథర్వాంగిరస పక్కనే ఉంది ఓసారి అంటాం ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా సూత్రాన్ని అనువ్యాఖ్యానాన్ని చూద్దాం మళ్ళీ వెనక్కుద్దాం ఓకే సో తర్వాత తర్వాత ఏముందంటే ఇతిహాస అని ఉంది ఇతిహాసం అంటే రామాయణ భారతాలు కాదు రామాయణ భారతాలు కాదు ఎందుకంటే ఇది వేదం కదా ఇది అవని తర్వాతే సమస్య కాబట్టి ఇక్కడ పురాణాలు రామాయణం భారతం అవి తీసుకురాకూడదు ఇతిహాస అంటే దాని నిర్వచనం ఎలాగంటే ఇతిహ ఆశ ఈ విధంగా జరిగింది మనం ఒక కథ చెప్తారు అది ఇతిహాసం అది వేదంలో చెప్తారు ఇతిహాస ఇది ఉరూరవశో సంవాదాదిహీ ఉసరా ఇత్యాది బ్రాహ్మణమేవా అక్కడ కథ కింద చెప్పారు ఋగ్వేద బ్రాహ్మణలో ఉంది ఈ బ్రాహ్మణని నేను ఎందుకంటే ఐల గీత అని ఉంది భాగవతం ఏకాదశ స్కంధంలో ఐల అంటే ఇలాయా పుత్రహ ఐలహ ఆయనే పురూరవసుడు పురూరవసుడు అంటే ఇలా కనుక ఆయన పేరు ఐలహ ఈ పురూరవసుడు ఆయనే సకారాంత శబ్దంగా అయితే పురూరవసుడు అకారాంత శుద్ధంగా చేసి పురూరవుడు అని కూడా అంటారు నేను పుస్తకంలో ఆ రెండు కూడా ప్రయోగించాను అక్కడ ఉండే శ్లోకాల్లో ఉండే ఏకాదశ స్కంభంలో ఉంటుంది అక్కడ క కథ ఏమిటంటే ఉర్వ ఉర్వశి అంటారు అది మంత్రంలో ఉర్వశి ఊ హ్రస్వం కానీ దీర్ఘం కూడా కరెక్టే ఉర్వశియే ఊర్వశి పురుషుడే పూరుష అయినట్టుగా ఉర్వశి అప్సరా ఆశ ఉర్వశి అనే ఒక అప్సరస ఉండేది అంటే దేవతా స్త్రీ ఉండేది అని ప్రారంభమవుతుంది ఆ కథ ఆ కథ చాలా చిత్రంగా ఉంటుంది ఉడికే టాపిక్ వచ్చింది కనుక నేను కొద్దిగా చెప్పు వదిలేస్తాను మీరు ఒక విస్తారంగా కావాలంటే ఆ ఏకాదశ స్కంధం తీసి మన పుస్తకంలో ఉండదు శ్రీధర వ్యాఖ్యానం చూసుకుంటే అక్కడ ఆ బ్రాహ్మణు అంట అక్కడ చూసుకుని మీరు చదువుకుని అర్థం చేసుకోవాలి ఉర్వశి ఒక అప్సరస ఉండేది ఒకసారి ఒక చోట మేళా ఒకటి జరిగింది అది బహుశా కురుక్షేత్రం అనుకుంటా హర్యానాలో ఉంది కురుక్షేత్రం కదా అక్కడ మేళా ఒకటి అయింది ఏదో మేళా అయింది ఈ మేళాన్ని చూడడం ఈ మానవులు ఈ మేళాలు ఎలా చేస్తారో చూద్దామని ఆవిడికి ఉత్సాహం కలిగి ఆవిడ వచ్చింది ఒకసారి మేళా చూడ్డానికి వచ్చింది అదే మేళాన్ని చూడడానికి పురూరవశ చక్రవర్తి వెళ్ళాడు ఆయన ఈ వెళ్ళి చూశాడు అక్కడ ఆ సమూహంలో చూశాడు చూస్తే ఆమె మెరుపు తీయగలాగా కనపడింది చాలా సుందరమైన అప్సరస కదా ఆమెని ప్రేమించింది లవ్ అట్ ఫస్ట్ సైట్ వరంగళు చాలా విశాలమైన హృదయం కలిగి ఉండేవారు కాళిదాసాది మహాకములు శృంగార రసాన్ని చక్కగా ఉత్సాహంగా వర్ణించేవారు నాకు తెలిసి సుబ్రహస్ మొదలైన విద్వాంసులు కూడా ప్రేమగా చెప్పేసేవారు దాంట్లో ఏమి అంత రసాలలోకల్లా శృంగార రసమే చాలా శ్రేష్టమైనది అని నిన్న సముద్రాల లక్ష్మణయ్య గారు కూడా చెప్తున్నారు ఎనీవే సో ఆమెను చూసి ప్రేమిస్తాడు ప్రేమిస్తే ఆవిడ అలా నిరుపు తీయగల కనపడి వెళ్ళిపోయింది నుంచి వచ్చింది మేము ఎలా అని చూడడానికి ఆవిడ మళ్ళీ స్వర్గానికి ఆవిడ వెంట పరుగులు తీశాడు కానీ కనపడలేదు ఆవిడ వెళ్ళిపోయింది వాకప్ చేశాడు ఆవిడ ఎవరు ఎవరు ఎవరు అని మహారాజు కదా గట్టిగా ఇన్ఫర్మేషన్ సేకరించాడు సేకరిస్తే ఆవిడ ఎవడో ఇక్కడ వాళ్ళకి తెలుసు లోకల్ లేడీ కాదు లోకల్ గా ఉన్న లేడీ కాదు ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొత్తానికి ఆ నోట ఈ నోటా సమాచారాన్ని ఆమె పేరు ఉర్ంవశి అని చెప్పారు ఎవడో విన్నారు ఏమమ్మా మీ పేరేమిటంటే ఆవిడ ఉర్ంవశి అని చెప్పింది అని చెప్పిన వెంటనే ఆ ఉర్వశి అనే పేరు మానవ స్త్రీ కాదండి దేవతా స్త్రీ అది అని ఎవడో చెప్పారు అప్పుడు ఇంకా దేవతాస్త్రీ అంటే వీళ్ళందరినీ మార్కెట్లో వాళ్ళందరినీ అడిగితే ఉపయోగం ఏమిటి ఆయన అడవికి వెళ్ళాడు ఋషులు ఉన్న చోటకి వెళ్ళి వాళ్ళని అడిగాడు ఎవరు ఉర్వశి అనే ఒక యువతి మీకేమన్నా తెలుసా అంటే దేవతాస్త్రీ అయ్యావిడే అప్సరస అంటే నేను ఆమెను ప్రేమించినాను అని ఆమెను నేను పొందే విధానం ఎత్తి అని అడిగితే వాళ్ళు చెప్తారు ఈ లోకంలో ఉన్న స్త్రీ అయితే మీరు మనుషుల్ని పంపించి కబురు పెట్టి ఏదైనా కట్నం ఇచ్చో ఏదో శుల్కము ఇదేది చేసి మీరు సంబంధ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చు కానీ మరి పరలోకంలో దేవతాలోకంలో ఉన్న స్త్రీకి మీరు ఎలా చేయగలుగుతారు ఒక ఒక యాగము గలదు దేవలోకాన్ని ఉండే స్త్రీని పొందడానికి ఒక యాగము గలదు అని అగ్ని ఆధారం చేసి ఆ అగ్నేయంలో ఆ యాగాన్ని చేసినట్లయితే మీకు దేహత్యాగమైన తర్వాత ఆ స్త్రీ యొక్క పొందు మీకు లభిస్తుంది అని ఆ మహర్షి చెప్తాడు అప్పుడు ఆ యాగాన్ని ఆయన అలా అలా వస్తుంది కథ ఇంకా వివరాలు కావాలంటే ఇంకా ఐలగీతం చూడండి ఒకసారి ఐలగీతంలో ఏమవుతుంది ఐలగీతం వైరాగ్య ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ఏకాదశి స్కంభంలో రెండు గీతాలు ఉన్నాయి ఐలగీతము భిక్షు గీతము భిక్షు సంబంధించిన గీతం ఆయన డబ్బు పోగేసి ఆ డబ్బంతా పోగొట్టుకుని డబ్బంటే విరక్తి పుట్టి ఆ గీతాన్ని పాడాడు ఐల గీతము భోగానికి సంబంధించింది ఆయన ఉర్వశిని ప్రేమించి ఉర్వశి దేవలోక భోగాలు సకల భోగములను ఆయన పొంది వాటి యందు విరక్తి చెంది ఆ చెప్పిన గీతం ఐల గీతం చాలా గొప్పగా ఉంటాయి కొంచెం కఠినంగా ఉంటాయి మీరు ఓపికగా చూడదగ్గరే కఠినంగా ఉంటాయంటే భాష కఠినంగా ఉంటుంది కానీ భాష కఠినం సమస్య మీకే ఉంది మీ ఎదుర్కొన్న పుస్తకం ఉంది కదా భాష కఠినం సమస్య లేదు కానీ విషయ వస్తువు కఠినంగా ఉంది ఎందుకంటే వైరాగ్యాన్ని కొంచెం హార్ష్గా ప్రతిపాదిస్తారు కొంచెం బలంగా ప్రతిపాదిస్తారు కాబట్టి చదివితే కొంచెం మీకు ఇబ్బంది అనిపించచ్చు బట్ స్టిల్ శాస్త్రం విధంగా చెప్తోంది కాబట్టి చదవడంలో సమస్య అన్నారు ఆ కథ అది దాన్ని బ్రాహ్మణ భాగము అని ఆ బ్రాహ్మణం అనే మాట మీకు మంత్రంలో రాలేదు కాబట్టి వేదంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మంత్రము రెండు బ్రాహ్మణము ఆ బ్రాహ్మణంలో అనేక ఉన్నాయి ఎనిమిది వెరైటీలో ఎన్నో ఉన్నాయి ఆ ఒకనొక సెక్షన్ ఒకనొక ఒక రకమైన బ్రాహ్మణము ఈ కథని బోధించినట్టుగా ఉంటుంది ఇతిహ ఆశ ఒకప్పుడు ఉర్వశైన ఒక దేవత స్త్రీ ఉండేది అంటే అదే ఇతిహాసం ఇహ ఆశ అనగనగా అని మన వాళ్ళు చెప్తారు చూడండి అలాగే సో అటువంటి కథాభాగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇతిహాసము అని పేరు ఆ ఇతిహాసంలో కూడా వేదంలో భాగమే ఇప్పుడు వేదము ఆ మహాభూతం నుంచి ఆవిర్భవించింది కనుక ఇతిహాసం కూడా ఆ మహాభూతం నుంచే నిశ్వాస నిశ్వాసాన్నంత తేలికగా వచ్చింది అసద్వా ఇదమగ్ర ఆసీత్ ఇత్యాది పురాణం అంటే సృష్టి విద్యా అనర్థం సృష్టి గురించిన వచనాలు మీకు వేద మంత్రాలలో బ్రాహ్మణ భాగంలో ఉంటాయి బ్రాహ్మణ మంత్రము బ్రాహ్మణము రెండు మేజర్ సెక్షన్స్ మంత్రాలంటే దేవతలను స్ఫుతించే శ్లోకాలు కానీ వాక్యాలు కానీ చూసాం మనం బ్రాహ్మణము అంటే ఈ మంత్రాలకి వాటికి అనేక వివరణలు ఇచ్చి వాటిని బ్రాహ్మణములు అంటారు ఆ బ్రాహ్మణంలో ఒక భాగం ఇతిహాసం ఇంకో భాగం పురాణం ఇతిహాసం అంటే చూశారుగా మీరు పురు చక్రవర్తి ఉర్వశి ప్రేమ ఇది అది ఇతిహాసం సృష్టి విద్య అంటే ఈ జగత్ సృష్టింపబడింది అని చెప్పేది ఎక్కడైనా ఉంటే అది పురాణము సంహిత అంటే కలక్షన్ మంత్రముల యొక్క కలక్షన్కి మంత్రజాతం అన్నారే అది సంహిత మంత్రాలన్నీ ఓ చోట గుట్టబెడితే దాని పేరు సంహిత సో మీకు ఈ పురాణానికి దృష్టాంతము అసద్వా ఇదమగ్ర ఆసీత్ తైత్రీయంలో ఉండే ఈ జగత్తంతా కూడా సృష్టికి పూర్వము నందు అసత్తుగా ఉండెను అంటే అసత్ కారణం కారణమైన బ్రహ్మగా ఉండెను తో వై సదజాయత ఆ అసత్తు నుండే ఈ సత్తు పుట్టింది తదాత్మాన స్వయమ పురుత అది తనను తానే ఈ జగద్రూపంగా ప్రకటించుకుంది శోకామయత అదిలా కోరుకుంది బహుశ్యాం ప్రజాయే ఏతి అంతా విన్నారా మీరు నేను అర్థం కూడా స్పష్టంగా తెలుసుకోండి కదా ఇదంతా సృష్టి సత్య త్యవత్ సత్ అంటే భూ పృథివీ ఆపహ వాయు అగ్ని అంటే వాయువు ఆకాశం నిరుక్తంచ నిరుక్తంచంటే కనబడేది కనబడనిది అదే అయింది అని ఆ విధంగా ఈ సృష్టి ఎలా జరిగిందో చెప్పారు ఆ విధంగా సృష్టిని చెప్పేటువంటి భాగాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ పురాణము పేరు ఈ పురాణ శబ్దవాచ్యములైన సృష్టి గాథలు ఎన్నుంటాయో తెలిసినా వేదమంత్రాల్లోనూ వందలు కోళ్ళలుగా ఉంటాయి అవన్నీ కూడా పురాణ శబ్దవాచ్యములు అవన్నీ కూడా మహాభూతం నుంచి అలాగా అలవోకగా సునాయాసంగా వచ్చినవి విద్యాహో విద్యా అనే అంటున్నారు ఆయన ఆ ఇత్యాద్య ఏవజన విద్య వేద సోదం ఇత్యాద్య ఓకే ఓకే విద్య ఎకవచనమే చెప్పినట్టున్నారు నేనేమో దేవజన విద్య అది విద్య విద్యా ఉపనిషదీ సో యొక్క వచనమే తీసుకోండి నేను నిన్న బహువచనం అన్నాను మూడు ఉద కుంభం నిధాయ దాస్యో మార్జాలి ఓకే విద్యా అంటే దేవజన విద్య దేవజన అనే పేరు ఈ పేరు ఇప్పుడు మోడర్న్గా పెట్టుకున్న పేరు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు దేవజనులు అంటే ఎవరు దేవలోకానికి చెందిన జనులు జనులు అంటే వ్యక్తులు దేవజనులు ఏమండి ఇప్పుడు మీరు ఈ హాలీవుడ్ బాలీవుడ్డు ఈ సినిమా యాక్టర్స్ మీ పేరు ఏం పెడతారు స్టార్స్ అంటే పెడతారు స్టార్లు అంటే ఈ లోకం వాళ్ళు కాదు కదా దేవ దేవలోకం వాళ్ళేగా చూడండి మన మంత్రాల్లో వీళ్ళు వాళ్ళ దేవజనులు అని పేరు వీళ్ళకి ఎవళ్ళంటే వీళ్ళు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ డ్యాన్స్ డ్రామా అండ్ మ్యూజిక్ వీళ్ళకి దేవజనులు అని పేరు కళాకారులు వీళ్ళు అహం కళాకారుహే అంటూ సో ఈ దేవజనులలో మూడు మళ్ళీ వెరైటీ ఉంటుంది ఒకటి పాతగాళ్ళు ఉంటారు పాత పాఠమే వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళని గంధర్వులు అంటారు చూడండి అంటే ఘంటసాల మాధవ పెద్దీ సత్యం వీళ్ళందరూ గంధర్వులు పూర్వకాలం అలా ఉండేవారు ఇప్పుడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడంతా న్యూ క్రాప్ ఐ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అగౌట్ సో వీళ్ళందరూ గంధర్వులు పాట ఉంటే ఆట పక్కనే ఉంటుంది పాట ఆట పాట ఆట డ్యాన్స్ అని సో ఈ డ్యాన్స్ చేసేటువంటి వీళ్ళు ఉంటారు డ్యాన్సర్స్ వాళ్ళకి అప్సర సలువు ఓకే ఉర్వశీ అప్సరసాలే సనివే వీళ్ళందరికీ దేవజనువులు అని పేరు వాళ్ళు మేము కళాకారులు అంటారు వాళ్ళకో విద్య ఉంటుంది వాళ్ళలో కూడా విద్య ఆ విద్య గురించి వేదంలో వర్ణన ఉంటుంది వేదంలో అంతా వేదంలోదే అక్కడ వేదంలో ఎక్కడంటే ఆ యజ్ఞశాలలో వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి ఉంటుంది ఓ కొద్దిసేపు శిరసి ఉదకుంభంధాయ మాజాలీయం పరినృత్యంతి అని పౌండరిక యాగము వాజపేయి యాగము అతిరాత్ర యాగంలో కూడా ఉండాలి ఇలాంటిది మరి వాళ్ళు ఎంతవరకు నిర్వహిస్తారో నేను అనగను కానీ సో పెద్ద పెద్ద సోమయాగాల్లో ఆ డ్యాన్స్ అక్కడ ఆ యజ్ఞశాలలో ఒక రోజుని వన్ ఆఫ్ ట్వెల్వ్ డేస్ ఎయిటీన్ అలా ఉంటుందిగా వన్ ఆఫ్ ది డేస్ ఆఫ్టర్నూనో ఈవినింగో ఏదో టైంలో ఆ హోమాలు అవే అయిన తర్వాత ఆ రుత్వృత్తులు ఉండేటువంటి స్థానాన్ని కొంచెం ఖాళీ చేసి వీళ్ళందరూ దూరం దూరంగా కూర్చుంటారు అక్కడ డ్యాన్స్ ఫ్లోరా ఏర్పాటు చేస్తే మెత్తిమీద కడవలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు ఉదకుంభం నిధాయ మార్జాలీయ నృత్యం ఆ డ్యాన్స్కి మార్జాలీయ డ్యాన్స్ అని పేరు మార్జాలీయ నృత్యము ఆ డ్యాన్స్ చేస్తారు అదొక విద్య దాంతోపాటు పాట కూడా ఉంటుంది అందుకో ఆ విద్య అక్కడ వర్ణించారు ఉదకుంభం నిధాయ ఆర్జాలీయం పరిణత్యంతే అని వర్ణించారు ఇటువంటి వర్ణనలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటికీ విద్య అని పేరు సో అందాము విద్యా దేవజన విద్య వేదస్వయం ఇత్యాద్య వాళ్ళు ఆ వేదస్సూయం అన్నది అక్కడ కుటేశం వాళ్ళు ఏమని చెప్తారో తెలుసిన సహ అయం ఐ నాట్యము పాట ఇవి వేద వేదమే అని చెప్తారు మీరు గమనించారా ఒక ఆయన జ్యోతిషం చెప్తున్నారు జ్యోతిషని చెప్పడం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్తో అది పట్టుకెళ్తే ఆయన కంప్యూటర్ ఎదురకుండా పట్టుకుని అది ఏదో చెప్తారు మీకు ఈ గ్రహం ఇలా ఉంది ఆ గ్రహం అలా ఉంది అని దాంట్లో స్పెషాలిటీస్ దోష నివారణోపాయంలో స్పెషలైజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సో మొత్తానికి చెప్తారు జ్యోతిషం చెప్తారు ఆయన ఆయన ఏమంటున్నాడంటే జ్యోతిషము వేదాంగము అని అంటున్నారు ఇందుక శిక్షాకల్పం వ్యాకరణ జ్యోతిషం జ్యోతిషం అని ఉంటుంది ఔ ఉన్నా ఓ ఉన్నా మొత్తానికి ఏముంది అలాంటి విషయం జ్యోతిషము వేదాంగము ఆయన చెప్తున్నారే చెప్తుంటే ఆయన నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఈ జ్యోతిషం చెప్పించుకున్న వాళ్ళు వచ్చారు నాడు ఇది జ్యోతిషం చెప్పించుకోవడం ఉంటే అది మీరు జీవించుకున్నంతకాలం చెప్పించుకుంటూనే ఉండాలి దానికి ఏమైనా ఒక సెటిల్మెంట్ ఉంటుందో ఏమి ఉండదు ఎందుకంటే సంసారం అలాంటిది సంసారంలో మీకు ఒక సెటిల్మెంట్ వచ్చేసిందన్న మనగాన్ని చూపించండి ఒక బ్రహ్మజ్ఞానికి తప్ప ఇంక ఎవరికి సెటిల్మెంట్ ఉండదు ఏదో అలాగా సముద్రంలో అలవచ్చినట్టుగా ఒక ఆపద మీద ఇంకొక ఆపద ఒక కామన మీద ఇంకో కామన ఓ భయం తర్వాత ఇంకో భయం వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడూ మీరు జ్యోతిషం జపించుకుంటూనే ఉండాలి సో ఈ శిష్యులు ఈ జ్యోతిషం జపించుకునే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వచ్చి జ్యోతిషము వేదాంగము కదా అని అంటే నేను చెప్పాను మీరు అనుకుంటున్న జ్యోతిషం కాదు సమా మీరు నా దగ్గర వేషాలు పోయికండి మీరు అనుకుంటున్న జ్యోతిషం వేదాంగం కాదు వరాహమిహురుడు ఆర్యభటుడు వాళ్ళు చెప్పిన జ్యోతిషము వేదాంగము అది వేదాంగం అంతలో సో అక్కడ ఉదితే జుహోతి అనుదితే జుహోతి ఈ హోమం సూర్యోదయం అయ్యాక చేయాలి ఆ హోమం సూర్యోదయానికి ముందు చేయాలి అని ఇలాంటి నియమాలు ఉంటాయి అప్పుడు సూర్యోదయ కాలం అంతా తెలుసుకుని ఉండాలి ఎందుకంటే సూర్యుని చూసి వీడు ఎలా చేస్తాడు టైం తెలుసు అందుకోసం టైం గణన అది అది జ్యోతిషం ఆస్ట్రానమీ నాట్ యాస్ట్రాలజీ కాబట్టి అక్కడ వేదాంగ జ్యోతిషము అంటే ఎస్ట్రాలజీ కాదు ఎస్ట్రానమీ అలాగే మీ సినిమా పాటలు ఇవన్నీ వేదం అనకూడదు పాటలు డ్యాన్సులు ఇవన్నీ వేదం అనకూడదు వేదంలో ఏవో కొన్ని చెప్పారు ఈ యజ్ఞంలో భాగంగా చెప్పిన డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏవో కొన్ని డ్యాన్స్ ఉందంటే దాని వెనకాల ఓ పాట ఆర్కెస్ట్రా అవి కూడా ఉంటాయి వాటి చుట్టూ కొంత విద్య ఉంటుంది అది కూడా విద్యగా సో ఇప్పుడు దొమ్మరి ఆటని ఎప్పుడున్నా చూసారా ఆయన దొమ్మరాట మేము చిన్నప్పుడు చూసేవాడు అతను దొమ్మరాట అంతా ఇవ్వక వచ్చేవాడు మాది విద్య మేము చిన్నప్పటి నుంచి వంశ పరంపరంగా నేర్చుకున్నాము మా విద్యను మీరు రక్షించాలి ధనం ఇవ్వండి అని కోరేవాడు కాబట్టి విద్య కుమ్మరికి విద్య కమ్మరిది విద్య ఈ విద్య ఇది కూడా విద్య కానీ వేదములో భాగంగా ఉన్న విద్య వేదాంగంగా ఉండే విద్య అది భాష్యకారులు అంటున్నారు సో ఆయన కొటేషన్ ఇచ్చారు ఏమని వేదస్సూయం అని కొటేషన్ ఇచ్చారు కింద టీకాకారుడు సో వేద జేవజన విద్య నృత్య గీతాది శాస్త్రం వేదస్సూయం వేదాద్ బహిర్నభవతి ఇత్యర్థ ఇది వేదం కంటే బయకుండేది వేదంలో అంతర్భాగంగా ఉండేది నృత్యాది ప్రతిపాదక శాస్త్రమిత్యర్థ నృత్యము అది చెప్పేటువంటి శాస్త్రం భరత మహర్షి నాట్యశాస్త్రాన్ని రచించాడు భరతనాట్య శాస్త్రము అని ప్రసిద్ధి ఆ గ్రంథం నేనేం చదవలేదు పుస్తకం ఉంది చౌకంబ వాళ్ళ పబ్లికేషన్ ఉన్నది ఆ నాట్యశాస్త్రం ప్రకారంగానే ఈ భరతనాట్యము అని మనకు లోకంలో ప్రసిద్ధి కూచిపూడి కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అనుకుంటా కూచిపూడి కూడా అక్కడి నుంచే వచ్చింది లేదు సిద్ధేంద్ర యోగి ద్వారా వచ్చింది అలాగే లోకంలో ప్రసిద్ధి ఇవన్నీ విద్యలు ఇవి వేదంలో ఆ రకంగా ఉండేవి ఆ విద్యలన్నీ కూడా ఆ మహాభూతం నుంచి అలా సునాయాసంగా గాలి విడిచినంత తేలిద్దా వచ్చేసేవి వేదంలో భాగంగా ఉన్నవి ఉపనిషద ఉపనిషత్తులంటే నిజం కంటే కఠోపనిషత్తువు గైనపనిషత్తు వేదంలో భా అవన్నీ కూడా వేదభాగములే కానీ ఇక్కడ ఉండేటువంటి సందర్భంలో ఉపాసనలు అనర్థం ఉపనిషద అంటే ఉపాసనలు ఆదిశబ్ద శిల్పశాస్త్ర సంగ్రహార్థ శిల్పశాస్త్రం అంటే దేవ విద్య అన్న దాంట్లో మీకు శిల్పశాస్త్రం కూడా అవసరం ఎందుకని శిల్పశాస్త్రం ఆ వేదిక నిర్మాణం చేయాలి ఇప్పుడు అతిరాత్రంలో చితనం చిన్వేతసు వర్గకామ అని వస్తుంది డేగ ఆకారంగా వేదిక నిర్మాణం చేయాలి డేగ ఆకారంగా నిర్మాణం చేయాలంటే ఇటకలు వాటి సంఖ్య వాటి కొలతలు అన్నీ ఉంటాయి అదొక శాస్త్రం శిల్పశాస్త్రం అది కూడా మీరు విద్యలో వేసుకోమని టీకాకారుడు ఆనందగిరి అంటున్నాడు తర్వాత ఉపనిషత్తులు అంటే ఉపాసనలు ఉపనిషత్ సంగ్రహ అర్థ ఉపనిషత్తులలో చెప్పిన ఉపాసనలు ఓకే ప్రియమిత్యుపా సీత అని నేను ఉన్నాయి కదా ఉపాసనలు తైత్రీయంలోనే వచ్చాయి తైత్రీయంలో ఎలాగంటే వీడు ఉంటాడు మనిషి ఉంటాడు కదా తస్మా అన్న పురుష సవా ఏష తేదే వశిర అయం దక్షిణ పక్ష అయముత్తర పక్ష అయమా ఇదం పుచ్చం ప్రతిష్టా అనుకుంటుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే తజురే వశిర రద్దక్షిణ పక్ష సామోత్తర పక్ష అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్టా అను కాబట్టి ఆ పురుషుడికి శిరస్సు ఋగ్వేదము లేకపోతే ఏదో ఒక వేదము ఋగ్వేదము యజుర్వేదము శిరస్సు యజురే వశిర యజుర్వేదమే శిరస్సు ఋగ్వేదము కుడి చెయ్యి సామవేదము ఎడమ చెయ్యి అథర్వాంగిరస వేదము అథర్వణవేదము తోక అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ట తోక ఆ పక్షికి అలాగా అని భావన చేయనున్నారు ఆ పరమాత్మ ఒక పక్షి ఆ పక్షికి నాలుగు వేదాలు ఈ విధంగా మీరు భావన చేయండి అది ఉపనిషత్ అంటే ఉపాసన చేయటం అలాగే భావన చేయాలి సో అలాంటి ఉపాసనలు అనేకం ఉన్నాయి ఆయన ఉదాహరణ ఇస్తున్నారు ప్రియమిత్యేతదుపాసీత ఇత్యాద్యా ఇప్పుడు కూడా ఉపాసన చేయటం అంటే భావన చేయటం ఇది ప్రియము అని ఉపాసన చేయాలి అలాగే ఉపాసన చేయడానికి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం భూమికి దగ్గరగా గ్రహం వచ్చిందనుకోండి వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు తొమ్మిది గ్రహాలు అలాగే నిలప నిలపడ నిలకడలేకుండా అస్తమానం తిరిగిస్తూ ఉంటాయి ఏది స్థిరంగా అలా తిరుగుతూ ఉంటే తొమ్మిది తిరిగేస్తూ ఉంటే ఏవో రెండు దిగులకు వస్తూ ఉంటాయి ఒకదానికి ఇంకోటి అడ్డు పడుతూ ఉంటుంది అడ్డుపడ్డప్పుడల్లా గ్రహణం పడుతుంది గ్రహణం అవుతుంది మనకే గ్రహణం కాకపోవచ్చు ఇంకో చోట గ్రహణం అవ్వచ్చు కాబట్టి గ్రహణాలు దగ్గరికి రావడాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి సపోజ్ గ్రహం ఓ గ్రహణం దగ్గరికి వచ్చింది దగ్గరికి వస్తే ఇదేదో అధిష్టం ఇదేదో అపశకునం అలా కనలేదు ప్రియమి ఇది ప్రియమే సూర్యగ్రహణం పట్టింది కాబట్టి నాయకుడు ఎవడో పోతాడు నాయకుడు ఒకడా ఇద్దరా ఎంతమంది నాయకులు ఉన్నారు మీకు ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే డజన్ నాయకులు మొన్న సోనియా గాంధీ గారు అంటున్నారు నాయకులు ఎక్కువైపోయిన్నారు స్టేట్కు ఓ నాయకులు ఉండాలి కానీ చాలామంది నాయకులు వచ్చేశారు అంచేతనే మా ఎలక్షన్ డెబ్బై తొమ్మిది చూడండి ఈ డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ నాయకులు ఉంటారు అందరూ ముదుసలు ఎనభై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఈ గ్రహణం పట్టింది కాబట్టి ఆయన పోయాడు అని మీరు అంటే ఎవడో హోడిపోకపోతాడే కూడా ఎవడోహడిపోతూనే ఉంటాడు ఎందుకంటే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్నప్పుడు కాలప్రవాహంలో ఎవడో హోడిపోతూ ఉంటాడు మీరు ప్రతిదానికి గ్రహణం పట్టింది కాబట్టి ఆయన పోయాడు లేకపోతే ఇప్పుడు రోషయ్య చీఫ్ మినిస్టర్ పదవినికి దిగిపోయారు ఆయన వెంకటేశ్వర కోపం వచ్చింది కాబట్టి దిగిపోయాడు ఎవడో అంటాడు అలాగా తప్పది అలా ప్రతిదానికి అలా ముడి పెడుతూ తెలుసున్నట్టుగా అని అవనాలు మనకి తెలియదు అని అనాలి మనకి తెలియదు కో అర్ధ వేద ఇహ ప్రమోచ ఆ కాలం యొక్క మహిమను ఎవడు తెలిసిన ఎవడండి ఎవడు చెప్పగలడండి ఏదక్షంగా అని వేదం చెప్తోంది వీడు మాకే తెలుసు అని సో ఏదో ఈ హెలికాప్టర్లలో తిరిగి పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు ఎందుకని దాని మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు వాడు హెలికాప్టర్లో ఆయిల్ పోయినా అంటే మన మామూలు ఈ ట్రాక్టర్లో పల్లెటూళ్ళలో ట్రాక్టర్లో ఆయిల్ పోసినట్టుగా డబ్బా ఎత్తి గరాటా పెట్టి పోస్తున్నాడు వాడు హెలికాప్టర్లో అది ఎగిరింది సంతోషం తెలిసి సేఫ్టీ ఏమి మెయింటెనెన్స్ ఉండదు నిద్రపోతూ ఉంటారు అందరూ అది కార్ అయితే స్టార్ట్ కాకపోతే ఇంకో తీసుకొస్తారు హెలికాప్టర్ అయితే స్టార్ట్ కాకపోతే ఈయన కోపకిస్తాడని ఏదో రకంగా వాడు స్టార్ట్ చేసి మొదలు అది ఎగిరితే వీడు పుణ్యం ఎగరకపోతే ఆ దో చేసేది ఇదిపోయింది కాబట్టి దృష్ట కారణం కనబడుతుంటే అదృష్ట కారణాలను వెతక్కో అలాగ ప్రతిదానికి ఒక అమంగళాన్ని భావన చేయటం తప్పది ప్రియమిత్ చేత ఇది కూడా మన మంచి పే ఎండలు బాగా కాస్తున్నాయి ప్రియమిత్ చేత దుపాసీత వర్షాలు బాగా పడతాయి ప్రియ భావన చేయమని ఉపనిషత్తు చెప్తుంది ప్రియభావన అమ్మాయి పుట్టిందనుకోండి అమ్మాయి పుడితే అయ్యో అబ్బాయి పుడతాడు అనుకున్నానండి అని వీడు అన్నాడంటే ఇంకా వాడిని ఎవడు బాగు చేయగలడు వాడికి ఇంకా సంతోషం జీవితంలో చాలా కష్టం అమ్మాయి పుడితే మా ఇంట్లో లక్ష్మి పుట్టింది అని సంతోషించారు అలాగ ప్రియమిత్యేతడుపాసీత ఏదైనా కూడా పుండరీకుడు పుండరీకుడు అనే మహాభక్తుడు ఆయన కొడుకుపోతే ఆ కొడుకు పోయిన ఆ శవాన్ని దాచిపెట్టి ఆవేళ ఆయన ప్రోగ్రాం అంతా పూర్తి చేసి ఆ తర్వాత శవాన్ని రహస్యంగా తీసుకెళ్లి ఖననం చేశాడు ఎందుకని కొడుకు మరి దుఃఖం కలగలేదా అని అడిగితే దుఃఖం ఎందుకండి మనం ఏమైనా సృష్టించామా భగవంతుడు పంపించాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు సంతోషించాల్సిందే తప్ప దుఃఖించాల్సిందేం లేదన్నట్లే ఉండదు మహాభక్తుడు ప్రియమిచ్చేత దుపాసేత ప్రియమనే ఉపాసించాడు మహాత్ములు దేనిని అమంగళంగా స్వీకరించారు ఎదేవ భవతి తదేవ మంగళ నిజానికి అంచేతనే మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా అదేదో ఎందుకండి అంటే శుభం అనే అయ్యో తర్వాత జ్ఞాళి పరుచుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మహాత్ముడి దృష్టిలో అన్ని మంగళములే అమంగళమేం లేదు వాడు అమంగళమాన్ని తలమొత్తుకుంటూ ఈ దగ్గరికి వెళ్ళి అయా ఇలా అయిందని చెప్తే ఆయన శుభం అంటే వాడు తల తిరిగి కళ్ళు తిరిగి పడుతుంటాడు సో ప్రియమి సర్వమును ప్రియము అని ఉపాసన చేయటం అలా యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేసేసినట్లయితే దాంట్లో ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి మిమ్మల్ని దుఃఖాన్ని కలిగించలేదు మీకు దుఃఖాన్ని బాహ్య వస్తువులు కలిగించలేదు మీకు దుఃఖాన్ని మీరే కలిగించుకోగలుగుతారు కాబట్టి ఈ విధమైన ఉపాసనలు ఉన్నాయి ఇవన్నీ ఉపనిషత్తులు అనబడతాయి తర్వాత మీకు మంత్రంలో శ్లోకాహనుంది శ్లోకములు శ్లోకములు అంటే మంత్రములనే అర్థం కానీ ఈ మంత్రాలు రెండు రకాలు మంత్రభాగంలో ఉండే మంత్రాలు అవన్నీ మంత్రాలే కదా బ్రాహ్మణ భాగంలో ఉండే మంత్రాలు అవి కూడా మంత్రాలే ఇది ఎలా ఉంటుందంటే మంత్రాలన్నీ కలిపి మంత్రభాగం అన్నారు మంత్రాలు కానివన్నీ కలిపి బ్రాహ్మణం అన్నారు తీరా ఆ బ్రాహ్మణంలోకి వెళ్ళేప్పటికీ దాంట్లో మళ్ళీ మంత్రాలు కనపడతాయి ఎక్కడో మంత్రం అక్కడో మంత్రం కనపడుతుంది వాటికి శ్లోకములు అని మీకు వేదం గురించి ఒక ఐడియా వస్తుంది ఈ సెక్షన్లో శ్లోకా బ్రాహ్మణ ప్రభవా మంత్రా తదేతే శ్లోక ఇత్యాదయ శ్లోకములు అంటే బ్రాహ్మణ భాగంలో ఉండే మంత్రాలు బ్రాహ్మణ భాగమాత్రస్థాహ నతు మంత్రభాగస్థా అని కిందటికాశం ఇవి కనపడతాయి సర్వత్రా కనపడతాయి నీకు తైత్రీయం తెలుసు కదా తదేశ శ్లోకోభవతి సో అన్నా ద్వై ప్రజా ప్రజాయంతే కాశ్య పృథివీ గుశ్రుతా అనే ఉంది కదా మంత్రం అలాగే తదేశ శ్లోకోవతి అనే పైత్రీయోపనిషత్తులు చాలా సార్లు వస్తుంది ఇక చోట్ల తదేషాభ్యనూక్త అని వస్తుంది తస్మిన్ విషయే ఏషా రిక్ అభ్యనూక్త ఆ సందర్భంలో ఈ రిక్ చెప్పబడినది అని అనేక పర్యాయాల్లో వస్తూ ఉంటుంది తదేషా అభ్యనూక్త అని వస్తుంది అని అన్నెన్నో ఎన్నెన్నో ఆ విధంగా బ్రాహ్మణ భాగంలో అంతర్భాగమై ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి శ్లోకములు పేరు అవన్నీ కూడా పరమాత్మ నుండియే విశ్వాసాంత సునాయాసంగా వచ్చాయి సూత్రాన్ని సూత్రాలంటే మళ్ళీ పాడిన సూత్రాలు లేదా నారదభక్తి సూత్రాలు అని అలా అనుకోవద్దు సూత్రములు అంటే సూచనాతు సూత్రం అత్యంత సంగ్రహంగా ఉండే వాక్యాలను సూత్రములు అంటారు ఇస్తున్నారు ఆయన అలాంటివి మీకు వేదనలో కనపడతాయి వస్తు సంగ్రహ వాక్యాన్ని వేదే వేదంలో ఉండేటువంటి సంగ్రహ వాక్యములు అంటే వెరీ బ్రీఫ్ స్టేట్మెంట్స్ బ్రీఫ్ స్టేట్మెంట్ కదా అని దాంట్లో విషయం ఎక్కువ ఉండదని మీరు అనుకోద్దు చాలా గొప్ప విషయాన్ని సంక్షేపంగా చెప్తూ ఉంటాయండి అవి సూత్రములు అంటే అల్పాక్షరంగా ఉండి గొప్ప విషయాన్ని చెప్తూ ఉంటాయి కనుక ఆయన దృష్టాంతం ఇస్తున్నారు బ్రహ్మవిద్యా బ్రాహ్మణు నుంచి దృష్టాంతం చాలా అహం బ్రహ్మాస్మీ ప్రకరణం నుంచి దృష్టాంతం ఇస్తున్నారు అదేమంటే ఆ దృష్టాంతం ఆత్మేత్యేవోపాసీత ఇత్యాదని అది ఆత్మేత్యేవ ఉపాసిత అంతా ఆత్మయే అని ఆత్మ అంటే ప్రజ్ఞానము ఇప్పుడు ఇది ఎలా ఒక రూపముందనుకోండి ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి అందంగా ఉంది అని మీరు అంటారు ఈ అందము ఈ సౌందర్యము ఆత్మతప్ప వేరే ఏమి ఎలాగంటారేమో గులాబీ అంటే రూపము రూపము రూపజ్ఞానాన్ని విడిచి ఉండదు కాబట్టి గులాబీ రూపము గులాబీ రూపజ్ఞానం కంటే భిన్నంగా లేదు గులాబీ రూప మనస్సు కంటే భిన్నంగా లేదు మనస్సు ఆ చైతన్యంలో వచ్చే కదలిక మాత్రమే రిపుల్ ఇన్ ది కాన్షియస్నెస్ కాబట్టి ప్రజ్ఞానంలో కలిసిపోయింది వెళ్ళి కాబట్టి ఈ గులాబీ సౌందర్యము కూడా ప్రజ్ఞానమే ప్రజ్ఞానం కంటే వేరే లేదు కాబట్టి సత్యం శివం సుందరం ఆ సౌందర్యమంతా కూడా ప్రజ్ఞానమే ఎక్కడ ఏ సౌందర్యం ఉన్నా ఇది ప్రజ్ఞానమే అని మీరు భావన చేయాలి ఆత్మే సేవ ఉపాసీత గులాబీ పువ్వులు చూశారనుకోండి ఈ సౌందర్యము ప్రజ్ఞానం యొక్క సౌందర్యమే అంటే ఆత్మ యొక్క సౌందర్యమే అని అనుకుని వచ్చేసేయాలి అంతే కానీ ఆత్మంతా డొల్లా ఏమీ లేదు ఇక్కడ సౌందర్యం అంతా బయటే ఉంది కాబట్టి ఒక పది డాలర్లు వాడి పుష్పాలు పట్టుకుని పోదాము కొంత సౌందర్యం ఇంటికి పట్టుకెళ్దాము అనుకోకూడదు అర్థమైందండి తేడా కాబట్టి ఆత్మేత్యేవ ఉపాసీత నీకు ఎక్కడ సౌందర్యం కనపడినా ఆత్మయే ఎక్కడైనా విద్య కనపడిందనుకోండి ఆత్మయే జ్ఞానం యొక్క మహిమ కనపడితే ఆత్మయే నిన్న సర్వాత్మ భావంలో చెప్పాను కదా ఆత్మేత్యేవ ఉపాసీత సర్వము ఆత్మయే ఆత్మకంటే భిన్నంగా ఏది లేదు ఎవడైనా తిట్టాడనుకోండి ఆత్మస్వరూపుడే తిట్టడం లేదు ఉంటే బాహ్యమైనటువంటి రూపం తప్ప తత్వం తెలిసి తిట్టాడా తెలియకుండా తిట్టాడా తెలిసే తిట్టాడు అంటే ఒకటి తెలియకపోవచ్చు మనం తిట్టుతున్నాము ఫలనావాడిని తింటున్నామని తెలిసే తిట్టాడు కదా మనం తెలిసి తిట్టాడు కదా అక్క మాత్రం తెలిసి తిట్టాడా లేదా అయితే తిట్టుతున్నాను అని కూడా తెలియకుండా తిట్టేసాడా కాబట్టి తెలిసి తిట్టాడు కనుక ఆ తెలివి ఆత్మయే ఆత్మేత్యేవ ఉపాసిత శత్రువు అనేవాడు ఎవడో లేడు అందరూ ఆత్మస్వరూపులే అలా భావం చేయమన్నారండి చేసి చూడండి ఒకసారి ఒకసారి చేసి చూడండి ఇప్పటికి ఇప్పుడు చేసి చూడండి ఎలా ఉంది కోవా తిన్నట్టు ఉంటుంది అంత మధురంగా ఉంటుంది మధురం మధురాధిపతే రఖిలం మధురం శ్రీకృష్ణ భగవానుడికి అంతా మధురమే ఎందుకని ఆయన సర్వాన్ని ఆత్మరూపంగా చూశాడు కనుక అది అక్కడ ఉన్న రహస్యం ఆయన మధురాధిపతి అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు అందుకోసం సర్వం మధురమైనది సర్వం ప్రియమైనది కనుక ఆ విధంగా ఉపాసించాలి అని అది సంగ్రహవాక్యం చాలా సరళమైన సంగ్రహవాక్యం కానీ దాంట్లో ఎంత గంభీరమైన జ్ఞానము ఇందుడి ఉన్నదో చూడండి ఇటువంటి సూత్రవాక్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమాత్మ నుండి ఆ మహాభూతం నుండి సునాయాసంగా వచ్చేశాయి అనువ్యాఖ్యానాన్ని మంత్ర వివరణ అణు వ్యాఖ్యాన వ్యాఖ్యానం అంటే వివరణ అణు అంటే అనుసరించి తరువాత సో మంత్రం వచ్చింది మంత్రం తరువాత మంత్రం వెంబడి ఏది వచ్చింది వివరణ వచ్చింది కాబట్టి ఆ వివరణకు అనువ్యాఖ్యానము అంటే అంటే మంత్ర వివరణములు ఈ మంత్ర వివరణములు కూడా వేదంలోనే ఉంటాయి అవి కూడా వేదంలోనే ఉంటాయి సో ఎలాగంటే మీరు వృదారంకం పుస్తకం ఉండి కనుక మీరు ఫస్ట్ వాల్యూంలో తీసి చూస్తే తెలుస్తుంది అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని మంత్రాలు ఉన్నాయి ఇవి రెండో బ్రాహ్మణంలో ఉన్నాయి మొదటి బ్రాహ్మణం అశ్వమేధ బ్రాహ్మణం ప్రథమాధ్యాయం మొదటి పుస్తకంలో ఉంది రెండో బ్రాహ్మణం అర్క బ్రాహ్మణం అంటారు ఆ బ్రాహ్మణంలో ఆఖరిని ఈ మూడు మంత్రాలు ఉన్నాయి ఆ మూడు మంత్రాలకే అర్థమేమిటండి అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు వింటూ ఉంటారా సుతోమా సద్గమయా నస్తమానం దీని అర్థమేమిటి మీరిక్కడాక్కడా వెతకక్కర్లేదు ఆ మంత్రాల కింద అర్థం కూడా మంత్ర ఇచ్చారు ఆ బ్రాహ్మణ భాగంలో ఉంది సత్ అంటే ఇది అసత్త అంటే ఇది ఈ అసత్తు నుంచి సత్తుకు తీసుకెళ్ళంటే అభిప్రాయం ఇది అని ఆ మంత్రానికి వివరణ అదంతా మీకు దాంట్లో ఉంది మంత్రరూపంగా బృహదారుణి ఉపనిషత్తు ద్వితీయ బ్రాహ్మణం ప్రథమాధ్యాయం అది దానికి తెలుగు కూడా ఉంది కాబట్టి మీదసారి చదివితే మీకు స్పష్టమైపోతుంది సో ఆ విధంగా మంత్రం చెప్పి దానికి వివరణ కూడా వేదంలోనే మీకు కనబడుతుంది అటువంటి వివరణలు ఎక్కడైనా ఉంటే వాటికి అనువ్యాఖ్యానములు అనిపారు ఆ పదం అయిపోయినటువంటి మళ్ళీ ఇంకో పదం వ్యాఖ్యానాని మరి దీన్ని ఏం చేస్తారు అనువ్యాఖ్యానములు అంటే మంత్ర వివరణం అని చెప్పారు మరి వ్యాఖ్యానములు అంటే ఏం చేస్తారు అర్థవాద అర్థవాదలు అర్థవాదలు అంటే స్పష్టంగా తెలుసుకోవాలి అర్థవాద అనే తాత్పర్యం తెలిస్తే మీకు కాంట్రడిక్షన్స్ ఏముండవు ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏముండవు ఉదాహరణకి మీకు అర్థవాదంటే ఏమిటి చెప్తావు చూడండి గాయత్రి ఛందస్సు గాయత్రి ఛందస్సు అంటే మేటరు మేటర్ అంటే తెలుసిన ఈ గణాలు ఉంటాయి అక్షరాలుంటాయి హ్రస్వాలు ఉంటాయి దీర్ఘాలు ఉంటాయి అది మేటరు దాన్ని సంస్కృతంలో ఛందస్సు ఉంటారు మేటర్ సోమలతని తీసుకురావాలి ఇది ఎలా ఉందో చూడండి సోమలత కావాలి సోమయాగానికి సోమలత కావాలిగా ఈ సోమలత ఎక్కడుంది అని విచారం చేస్తే స్వర్గంలో ఉంది అని తేలింది మరి సోమయాగానికి సోమలత కావాలి అది కాస్త స్వర్గంలో ఉంది భూలోకంలో లేదు ఇప్పుడు ఏం చేయడము అంటే ఈ ఛందస్సులు ఉన్నాయి కదా వీటిని పంపించండి సోమలతను తీసుకురమ్మని అని పంపించాడు ఛందస్సులు వెళ్ళాయి గాయత్రి వెళ్ళింది పంకి ఛందస్సు వెళ్ళింది అనుష్ప్ ఛందస్సు కూడా వెళ్ళింది త్రిష్టు ఛందస్సు వెళ్ళింది నాలుగు ఛందస్సులు వెళ్ళాయి వెళితే ఈ త్రిష్టుకి అనుష్పుకి పంపి ఛందస్సుకి గాయత్రి సోమలత దొరకలేదు గాయత్రికే దొరికింది ఆ గాయత్రి ఏం చేసింది తమ్ గాయత్రి ఆహరత్ తమ్ గాయత్రి తమ్ సోమ సోమం గాయత్రి ఆహరత్ గాయత్రి తీసుకొచ్చేసింది ఈ మూడు ఛందస్సులు మిగతా ఛందస్సులు వెళ్ళే చూసారా అవి వాటికి కన్నుపోయిలు వట్టబడింది అన్నట్టుగా ఏదో అలా ఉంటారు త్రిష్ఠుప్ ఛందస్సులో రెండు అక్షరాలు జారిపోయాయి స్వర్గానికి వెళ్ళొచ్చావు అనుష్టు ఛందస్సుకు ఓ అక్షరం జారిపోయింది సోమలత రాలేదు కానీ అక్షరాలు జారిపోయి వెనక్కు వచ్చాయి ఈ మూడు ఛందస్సులో గాయత్రి మాత్రం ఒక్క అక్షరం కూడా జారిపోకుండగా వెనక్కు వచ్చింది సోమలతను తెచ్చుకొచ్చింది అప్పుడు ఎలాగా ఈ ఛందస్సులు వెళ్ళి గాయత్రిని ప్రార్థించాయి ఓ గాయత్రి మా అక్షరాలు జారిపోయా మేము కన్ను కన్ను ఏదో అంటారు కన్ను కన్ను తప్పి లొట్టపోయి వచ్చాము మాకు అక్షరాలు జారిపోయాయి అని ఈ మూడు ఛందస్సులు వెళ్ళి గాయత్రి కాలమే పడ్డాయి అప్పుడు గాయత్రి మీకు నేను లోట్ లేకుండా చేస్తానని వాటి అక్షరాలని ఇచ్చింది గాయత్రి అప్పుడు అవి మళ్ళీ అవి రెక్టిఫై వెనక్కి కాబట్టి గాయత్రి చాలా గొప్ప ఛందస్సు ఆ మాట తీసేయండి ఇది కథ ఎలా ఉంది కథ ఇది మన పురాణ శాస్త్రులు గారికి అప్పచెప్తే ఆయన చెలికేస్తాడు రెండు పట్టుకు మన ఆర్టిస్టులకు అప్పచెప్తే నలుగురు యువతుల బొమ్మలు వేసేసి యువతలు వేస్తారు లేకపోతే యువకులు వేస్తారు గాయత్రి సొంతం శ్రీలింగ సొంతం కనుక యువత అది అది అర్థవాద అక్కడి నుంచి నాలుగు చందస్తులు చందస్తుంటే అదేం మనిషి కాదండి నేతలు నేతలు వెళ్ళడం ఏమిటి సోమలతను పట్టుకురావడం ఏమిటి ఏమండి ఏం చెప్తున్నారు మీరు మీరు ఏం చెప్తున్నారో మీకు తెలుసునా అని అడిగారు అడిగితే దానికి సమాధానం ఏమిటంటే ఇది అర్థవాద అర్థవాద అనగానేమి మళ్ళీ ఓం పూర్ణం